తెలుగు సినిమా తెలుగు వాళ్ల జీవితాల్లో ఒక భాగం తెలుగు సినిమా అదో మాయా ప్రపంచం అదో ఇంద్రజాలం అందరికీ అందుబాటులో వినోదం విజ్ఞానం మంచి కాలక్షేపం మహామంచి దృశ్య శ్రవణ మాధ్యమం తెలుగు సినిమా అదో రంగుల కళ మూడు గంటల ముచ్చట రంగుల కళల్లోకి రివున తీసుకెళ్లే రంగరంగేళి గొప్ప కళ నవరసాలను ఆస్వాదింపజేసే మనసును మరపించే మరో ప్రపంచం సర్వకళల సమాహారం ఇరవై నాలుగు విభాగాల ఇంద్రధనస్సు తెలుగు సినిమా ఓ గొప్ప నిర్మాణం అతి గొప్ప వ్యాపారం ఎందరినో ఉన్నతుల్ని చేసింది మరెందరినో మహోన్నతుల్ని చేసింది కొందరిని భాగ్యవంతులుగా చేసింది ఎందరెందరినో కాలగర్భంలో కలిపింది మరెందరినో పాతాళానికి ప్రయాణం కట్టించింది తెలుగు సినిమా ఓ అద్భుత ప్రపంచం అత్యద్భుత ప్రయోగం మహాద్భుత సాంకేతిక విన్యాసం ఆ తెలుగు సినిమాలో ఛాయాదేవిది ఒక శకం ఒక ఛాయా విలాసం రెండు సినిమాల్లో నటించి అనామకురాల్లాగా కన్నుమూసింది అభిమానులకు కన్నీళ్లు మిగిల్చింది ఒక సూర్యకాంతం ఒక ఛాయాదేవి బాగుంది జోడి సూర్యకాంతి ఆ కాంతికి కళ్ళు తెరిచే ఛాయ ఇద్దరు ఎవరికి వారే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోతూ తిట్టుకుంటూ ఉంటే ప్రేక్షకులకి కావలసినంత వినోదం ఎప్పటి కథ పంతొమ్మిది నాటి గుండమ్మ కథ సినిమా చివరి దృశ్యంలో చేదరించుకున్న ముఖాలతో మండిపోతున్న కళ్లతో చేతులు తిప్పుతూ కనుబొమ్మలు ఎగరేస్తూ నలభై రెండు సంవత్సరాలైనా ఆ ఇద్దరూ మన కళ్ల ముందే కాట్లాడుకుంటున్నట్టుంది ఇవి పిడకలు కొట్టిన చేతులే నాతో పెట్టుకోకు అని హోరెత్తిపోయిన ఛాయాదేవిని ఎవరి మాత్రం మర్చిపోగలరు గనక అసలు గుండమ్మ కథ సినిమా ఆద్యంతం హాయిగా ఉన్నా ఛాయాదేవి ప్రవేశంతో మరింత ఊపు అందుకుంది ఎంతటి గయ్యాడో ఛాయాదేవి అంతటి గయ్యాడే పంతొమ్మిది యాభై ఏడు నాటి మాయాబజార్లో సిస్రేక తల్లి రేవతి బలరాముడి భార్య ఐశ్వర్యమే ప్రధానం ఆమెకి ఆ పాత్రకి దర్శకుడు ఛాయాదేవిని ఎన్నుకున్నాడు రేవతి పాత్రలో ఛాయాదేవి ఇమిడిపోయింది మహాచక్కగా చేసింది ప్రియదర్శినిలో ఒక్కొక్కరు చూస్తే వాళ్లకు ప్రేమైన వేవిటో కనిపిస్తుంది రేవతి చూసినప్పుడు స్వర్ణాభరణాలు రత్నాల రాసులు కనిపించాయి ఆహాహా రత్నాళ రాసులు మణిభూషణాలు అంతా లక్ష్మీ ప్రసన్నంగా ఉంది అని రేవతి చెబుతున్నప్పుడు ఆనందపారవశ్యాన్ని మర్చిపోలేం ఛాయాదేవిది గుంటూరు అందమైన ముఖంతో ఎంతో చురుగ్గా కనిపించేది చిన్ననాడు గలగలా మాట్లాడుతోంది నటిగా రూపొందిస్తే బాగుంటుందనుకున్నారు పెద్దలు నాట్యం నేర్పించారు చుట్టుపక్కల వాళ్లు చుట్టాలు పక్కాలు ఇకనే సినిమాల్లో చేర్పించండి రాణిస్తుంది అన్నారు అదేదో తేలికైనట్టు అది ఎంత బరువైనదైనా తేలిక చేసుకుంటానని ఛాయాదేవి సినిమా ప్రయత్నాలు సాగిస్తే పంతొమ్మిది వందల అనే సాంఘిక చిత్రంలో ఈ అవకాశం వచ్చింది తను నాయిక కావాలని ఛాయాదేవి ఆశపడింది కాని అప్పటికి ఆమె నాజుగ్గా ఉన్నా అలాంటి అవకాశాలు రాలేదు ఏవో అక్కడా అక్కడా నటిస్తూ వచ్చింది గాని గుర్తింపు రాలేదు ఎన్టీఆర్ తీసిన పిచ్చిపుల్లయ్యలో మంచి పాత్ర లభించింది జమీందారిని అప్పటికే ఆమె శరీరం కాస్త వంటబట్టింది కనుక ఆ పాత్ర రాణించింది ఛాయాదేవి వదిన పాత్రలకి తల్లి పాత్రలకి అత్త పాత్రలకి ఒదిగిపోయింది జయ్యాళి పాత్ర వస్తే అయితే సూర్యకాంతం కాకపోతే ఛాయాదేవి సినిమా దర్శకులు ఎలా ఆలోచిస్తారంటే హాస్య సన్నివేశాలు లావుగా ఉన్న భార్య ఉంటే రాణిస్తాయని అందుకే కొన్ని చిత్రాల్లో రమణారెడ్డికి భార్యగా సూర్యకాంతం లేదా ఛాయాదేవి కనిపిస్తారు అలా ఛాయాదేవి రమణారెడ్డి కొన్ని సినిమాల్లో మంచి హాస్యం పండించారు అదృష్టవంతులు పూజాఫలం పెళ్లినాటి ప్రమాణాలు దసరా బుల్లోడు భలేఅమ్మాయిలు అత్తలు కోడళ్లు సంబరాల రాంబాబు గంగా మంగ పరమానందయ్య శిష్యులు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు పల్నాట యుద్దం మోహిని భస్మాసుర శ్రీకృష్ణావతారం సంపూర్ణ రామాయణం శ్రీకృష్ణార్జున యుద్దం గండికోట రహస్యం గులేబకావళి కథ ఉమాచండీ గౌరీ శంకరల కథ మొదలైన రెండు చిత్రాల్లో ఛాయాదేవి తన నటనతో ఆకట్టుకుంది ఛాయాదేవి అందరితోనూ ఎంతో కలుపుగోలుత్తనంతో ఉండేవారు చిన్ననాటి విద్య గలగలమని మాట్లాడటం ఎప్పుడు గడగడమని వాగుతూ కబులు చెప్పేవారు ఆమెకి జిహచాపల్యం ఎక్కువ ఎప్పుడూ ఏదో తింటూ ఉండాలి ఉదయం అల్పాహారమైన అరగంటకే మళ్లీ ఏదో పడాలి ఛాయాదేవి షూటింగ్ ఉందంటే ఆమెకి ఇష్టమైన చిలు తెళ్ళు తీపి పదార్థాలంటే ఇంకా ఇష్టం జీడిపప్పు మరీ ఇష్టం పాపం ఛాయాదేవికి మధుమేహం వ్యాధి కాళ్ళు లాగటం ఓపిక లేకపోవటం వంటివన్నీ వచ్చాయి ఓ పక్క మందులు తీసుకుంటున్నా డాక్టర్లు నోరు కట్టుకోమన్నా ఆమె వినేవారు కాదు ఓపిక తగ్గిపోవటం నిస్త్రాణ కలగటంతో సినిమాలు తగ్గించుకున్నారు పెద్దగా సంపాదించుకున్న ఆస్తులేమీ లేవు మద్రాసులో అద్దె ఇంట్లోనే ఉండేవారు కొన్నాళ్ళకి మధుమేహం ముదిరి ఆమె కాలుని తొలగించేసింది అంటే ఛాయాదేవి మంచానికే పరిమితం అయిపోయారు దగ్గర వాళ్ళెవరో ఉండేవాళ్లు కాదు మనసు పెట్టి సేవ చేసేవాళ్లు లేకపోయారు మరికొన్నాళ్లకే ఆమె మరణించారు అలాగే అనామకంగా వెళ్లిపోయింది ఆ విషయం కూడా మన్నాడు పత్రికల ద్వారానే తెలిసింది గలగల మాట్లాడే ఆ నోరు నిత్యం తింటూ కనిపించే ఆ నోరు మూతపడిపోయినా తను నటించిన పాత్రలతో ఛాయాదేవి అందరికీ గుర్తుంటారు ఛాయాదేవి ఆ ఛాయ నేల చుట్టూ రాత్రి చీకటి అందుకే సినిమా చీకటిలో కలిసిపోయింది ఛాయాదేవి